అస్సలం అయికు వరహతుల వరకూ అల్లం దల్లా వలా వలం అలా రసూలిల్లా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి శీర్షికలో నరక శిక్షకు కారణమయ్యే దుష్కార్యాలు మహాశైలారా కుఫర్ షిర్ఖ్ నిఫాక్ కుఫర్ అంటే అవిశ్వాసం సత్యతిరస్కారం షిర్క్ అంటే బహుదైవారాధన నిఫాక్ అంటే కపట విశ్వాసం అయితే ఈ మూడిట్లో కూడా రెండు రకాలుంటాయి ప్రతి ఒక్కటిలో రెండు రకాలు కుఫ్ర ముఖ్రిజ్ మినల్ మిల్ల షిర్క్ ముఖ్రిజ్ మినల్ మిల్ల నిఫాక్ ముఖ్రిజు మినల్ మిల్ల అంటే భయంకరమైన కుఫుర్ భయంకరమైన షిర్ భయంకరమైన నిఫాక్ వాటికి మనిషి పాల్పడ్డాడంటే అతడు ఇస్లాం నుండే వైదొలిగినట్లు ఇస్లాంలో ఏ రవ్వంత ఛాన్స్ భాగం అనేది ఉండదు కానీ వాటిలో రెండో రకం కుఫురులో ఒక రెండవ రకం కొన్ని పాపాలను కుఫ్ర అని చెప్పడం జరిగింది ఉదాహరణకు సిబాబుల్ ముస్లిమి ఫుసూకున్ వకితాలుహు కుఫ్రున్ ముస్లింను దూషించడం పాపం మరియు అతన్ని హత్య చేయడం కుఫ్ర అయితే ఇక్కడ కుఫ్ర అన్న పదానికి భావం ఇస్లాం నుండి అతడు వైదొలుగడు ధర్మభష్టతకు కారణం అది కానీ కుఫ్ర వరకు దది చేర్పించవచ్చు అన్నటువంటి భయం ఉంటుంది అయితే ఈ రకంగా మొదటి రకం ఏదైతే ఉందో దేనివల్లనైతే మనిషి ధర్మభ్రష్టవుడైపోతాడో అలాంటి కుఫ్రు షిర్క్ నిఫాక్కు పాల్పడిన వ్యక్తి తౌబా చేయకుండా పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకొని ఆ కుఫ్రు షిర్క్ నిఫాక్ను వదులుకోకుంటే అదే స్థితిలో చనిపోతే ఎల్లకాలం శాశ్వతంగా నరకంలో ఉంటాడు అల్లాహ అలాంటి స్థితి నుండి మనందరినీ కాపాడుగాక ఇక ఈ మూడు విషయాలు తప్ప ఏ ఏ విషయాల గురించి అయితే ఈరోజు మీరు వింటారో తర్వాత కార్యక్రమంలో కూడా వింటారో ఈ పాపాలు నరకానికి నరక శిక్షకు కారణమవుతున్నాయి అని అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి అదేమిటంటే ఉదాహరణకు హత్య చేయడం వ్యభిచారం చేయడం వడ్డీ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఘోర పాపాల్లో లెక్కించబడతాయి కానీ ఎవరైనా ముస్లిం అయి ఇలాంటి పాపాలు చేస్తే అతడు అవిశ్వాసుడయ్యాడు అని అనలేము అందుకు అతడు మరణానికంటే ముందు స్వచ్ఛమైన తౌబా చేసుకుంటే అతని అతడు పోకుండా లేదా అతను చేసుకోలేదు ఒక రెండు మనం ప్రస్తావిస్తున్నాము ఆ పాపాలు ఏవైతే కారణమవుతాయో నరకములో పోవడానికి నరక శిక్షణకు అవి చేస్తు అదే స్థితిలో లేదా తోబా చేయకుండానే చనిపోయాడో ఇక అతని వద్ద వేరే పుణ్యాలు ఎక్కువ సంఖ్యలో ఉండి అల్లాహ్ తలుచుకుంటే అతని ఆ పాపాన్ని క్షమించి నరకంలో పోకుండా కూడా స్వర్గంలో ప్రవేశించవచ్చు లేదా అల్లాహ తలుచుకుంటే అతన్ని నరకంలో ఆ పాపాలకు తగ్గట్టు శిక్షించి ఆ తరువాత అతని వద్ద ఉన్న తౌహీద్ మరియు అతనిలో ఉన్నటువంటి వేరే సత్కార్యాల కారణంగా స్వర్గంలో పంపవచ్చు మహాశైలారా ఇది కొంచెం ముఖ్యమైన విషయం అని ముందు నేను దీనిని తెలిపాను ఇప్పటికీ మీకు ఇది ఏదైనా అర్థం కాకుంటే ధర్మ పండితులతో మరీ వివరంగా తెలుసుకోవాలి మరోసారి మరొక ముఖ్య విషయం నేను గుర్తిస్తున్నాను అదేమిటంటే ఎవరైతే ఇంకా విశ్వాస మార్గంలో అడుగు పెట్టలేదో వారు అతి త్వరలో అల్లాతో క్షమాపణ కోరుకొని విశ్వాస మార్గాన్ని అవలంబించే ప్రయత్నం చేయాలి షిర్కును నిఫాకును కుఫురును వదులుకోవాలి ఇక ఎవరైతే వేరే ఏ పాపాలకైతే గురి అయ్యారో అతి త్వరలో వాటి నుండి క్షమాపన కోరుకొని పశ్చాత్తాపడి ఆ పాపాలను వదులుకోవాలి ఎందుకంటే అల్లా తలుచుకుంటే క్షమిస్తాడు కదా అన్నటువంటి భ్రమలో ఆలోచనలో పడి క్షమాపన కోరకుండా వదులుకోకుండా ఉంటే అక్కడి ఒకరోజు శిక్ష కూడా మనం ఇంతకుముందు విన్నట్లు ఒక క్షణంపాటు శిక్ష కూడా చాలా భయంకరమైనది దానిని మనం భరించలేము చనిపోదామంటే చావు రాదు మరి అటు శిక్షలో తగ్గింపు జరగదు ఇంకా ఎన్నో రకాల బాదలు కలుగుతాయి అందుకని మహాశివులారా చాలా శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి నరక శిక్షకు కారణమయ్యే దుష్కార్యాలు నరక శిక్షలకు కారణమయ్యే మొట్టమొదటి పాపం అతి ఘోరమైన పాపం అది కుఫురం అంటే అల్లాహ్ను అల్లాహ్ ప్రవక్తలను దైవదూతలను అల్లాహ పంపిన గ్రంథాలను పరలోక దినాన్ని అల్లాహే ఏ విషయాలను మనం విశ్వసించాలి నమ్మాలి అని తెలిపాడో వాటిని లేదా వాటిలోని ఏదైనా ఒక విషయాన్ని తిరస్కరించడం విశ్వసించకపోవడం అలాగే అల్లాహ్ ఆయతులను అల్లాను విశ్వసించడంలో అల్లా ఆ పంపిన ఆయతులను విశ్వసించడం కూడా అలాగే వచ్చేస్తుంది కానీ అల్లా యొక్క ఆయతుల ద్వారానే మనం అల్లాను గుర్తించగలుగుతాము అందుకు అల్లా యొక్క ఆయతులను తిరస్కరించడం కూడా నరక శిక్షకు కారణమవుతుంది దీనికి సంబంధించిన ఎన్నో ఆధారాలున్నాయి కానీ కేవలం కురాన్లోని ఒక ఆధారం నేను మీ ముందు తెలిపి నరక శిక్షకు కారణమయ్యే మరికొన్ని విషయాలు తెలియజేస్తాను సూర్య బకరా ఆయత నంబర్ ముప్పై తొమ్మిదిలో ఎవరైతే అవిశ్వాసానికి పాల్పడ్డారో మరియు మా ఆయతులను ధిక్కరించారో తిరస్కరించారో అలాంటి వారే నరక आ नरक वो शाश्वत उठर रिषय शिर्खिर् अंटे बहुदाराधन अल्लाह अस्तिवी अल्लाह नाम गुणा मरी अल्लाह सकू अंटे आये आराधन को संबंधी विषया मरी आयन का प्रत्येक कार्यालय पुट మరణింపజేయడం ఈ సర్వ సృష్టిని నడిపించడం ఈ వాటిలో అల్లాతో పాటు ఇతరులను భాగస్వాములుగా చేయడం షిర్క్ అవుతుంది మరియు ఇలాంటి షిర్క్ చేసేవారు మరణానికంటే ముందు ముందు వరకు కూడా తోబా చేసుకొని ఏకదైవారాధన మార్గాన్ని అవలంబించకుంటే శాశ్వతంగా నరకంలో ఉంటారు ఎవరైతే అల్లాహతో ఇతరులను సాటి కలుపుతారో వారి గురించి స్వర్గం నిషేధించాడు అల్లాహు తహాలా మరియు వారి యొక్క స్థానం నరకం అవుతుంది ఈ విషయానికి సంబంధించిన ఆధారాలు పురాణాలు ఎన్నో ఉన్నాయి అలాగే ప్రవక్త మహానీయ మొహమ్మద్ సలల్లాహు అలైస్లం వారి యొక్క కూడా ఎన్నో ఉన్నాయి కానీ ఒక్క ఆధారం కూడా మనకు అర్థం కావడానికి సరిపోతుంది మరియు మనం ఈ శీర్షికలో ఇంకా ఎన్నో పాపాల గురించి తెలుసుకునేది ఉంది అందుకురించి ఈ యొక్క ఆధారాన్ని మనం సరిపుచ్చుకుందాము మరికొన్ని విషయాలు తెలుసుకుందాము మహాశివులారా కుఫర్ అల్లా ఆయతులను తిరస్కరించడం మరియు షిర్క్ తర్వాత అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్తపై ఒక అపనింద వేయడం అసత్యం పలికి ఇది అల్లా చెప్పాడు ప్రవక్త చెప్పారు అని వారి వైపునకు ఆపాదించడం ఇది కూడా మహాఘోరమైన పాపం ఇలాంటి చేష్టకు గురి అయ్యేవారు కూడా నరకంలో శాశ్వతంగా ఉంటారు అని మనకు అల్లాహుతాలా తెలియజేశాడు ఈ రోజుల్లో ఎంతోమంది ఎన్నో రకాల పాపకార్యాలకు గురి అవుతున్నారు షిర్క్ కుఫుర్ పనులు చేస్తున్నారు మరియు ఇది చేయడానికి అల్లా మాకు అనుమతించాడు అని నా అదుబిల్లా లేదా మన ప్రవక్త మొహమ్మద్ సల్లహాహ్ సలం తెలిపారు అని అబద్ధాన్ని వారి వైపునకు మోపుతున్నారు అయితే అలాంటి వారు పురాణంలోని ఈ ఆయుతను గమనించాలి ఎల్ల దృష్టిలో ఉంచుకోవాలి ఆరోజు నీవు చూస్తావు ఎవరైతే అల్లాపై అబద్ధాన్ని మోపారో వారి యొక్క ముఖాలు నల్లగా ఉంటాయి అలైసఫీ జహన్నమ మల్లిల్ ముతకబ్బిరీన్ ఏమిటి ఇలాంటి అహంకారం గర్వానికి గురి అయ్యే వారికి నరకమే చాలా మేలైన స్థలం కాదా అలాగే ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లహు అలీ వసల్లంపై అబద్ధాన్ని మోపడం కూడా మహా మహాఘోరమైన పాపం దీనికి సంబంధించిన హదీద్ టెన్షాల్లా మనం విన్నాము ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లహు అలీ వసల్లం తెలిపారు మన్ కది బా అలయ్య ముత అమ్మిదన్ ఫలియత అమ్మ కాదహుమినన్నారు సహిబుఖరి హదీద్ ఎవరైతే నాపై తెలిసి తెలిసి ఒక అబద్ధాన్ని అసత్యాన్ని మోపుతారో ఒక అసత్యాన్ని నా వైపు అంటగడతారో అలాంటి వారు తమ స్థానం నరకంలో చేసుకోవాలి అల్లాహోకి నరక శిక్షకు గురి చేసే ఏడవ పాపకార్యం ప్రవక్త విధానం స్పష్టమైన ఆధారాలతో మన వచ్చిన తర్వాత కూడా దానిని తిరస్కరించి వేరే మార్గాన్ని అవలంబించడం ఒకసారి ఈ ఆయతను గమనించండి హిదాయత్ సన్మార్గం స్పష్టమైన తరువాత రసూల్ ప్రవక్తను వ్యతిరేకించి ప్రవక్త మార్గానికి విరుద్ధంగా ఎవరైతే నడుస్తారోర సబీలి మరియు సహాబాలు మోమినీళ్ళలో తొలి వర్గం వారు సహాబాలు సహాబాల బాటను అనుసరించకుండా వేరే మార్గాన్ని అనుసరిస్తాడో నువల్లిహి మాతవల్లా వల్ల వనుసులిహి జహన్నం అతడు సన్మార్గం స్పష్టమైన సన్మార్గాన్ని విడనాడి సహాబాల బాటను విడనాడి ఏ అడ్డదారిలో వెళ్ళాడో అతన్ని మేము ఆ వైపునకే మళ్ళిస్తాము అటు నుండి అతన్ని నరకంలో పడవేస్తాము అల్లాహోక గమనించారా ఈరోజుల్లో మన జీవితంలో ఇది చాలా వ్యవహారాల్లో మనం చూస్తూ ఉన్నాము ప్రవక్త విధానం ఒకవైపు మనం చేసేది మరోవైపు ప్రవక్త విధానం మనకు ఒక విషయం నేర్పుతుంది దానికి వ్యతిరేకంగా మనం మన ఇష్టానుసారం మన తాత ముత్తాతల ఆచారం మన గ్రామాల ఆచారం అనుకుంటూ మనం మరొకటి చేస్తున్నాము అందుగురించి ఈ ఆయతును దృష్టిలో పెట్టుకోవాలి సూర్యనిస ఆయతబ నూట పదిహేను నరక శిక్షకు కారణమయ్యే మరో పాపకార్యం చూపు ప్రదర్శన బుద్ధి ఏ సత్కార్యం చేసినా ప్రజలు చూసి మెచ్చుకోవాలని ప్రపంచంలో దాని ఫలం మనకు లభించాలని పేరు ప్రఖ్యాతులు మనం పొందాలని ఇలాంటి చెడు ఆలోచన దీనివల్ల మనం చేసే ఆ కార్యం వృధా అవడంతో పాటు నరకంలో చేరుతాము ముస్లిం షరీఫ్లోని ఆ హదీద్ తిరిమిదిలో మరీ వివరంగా ఉంది ఆలిం ముజాహిద్ ఫీ సబీలిల్లా మరియు అల్లా మార్గంలో ఖర్చు పెట్టే ఈ ముగ్గురు చూడడానికి మంచి కార్యాలు కాని వారి యొక్క మనస్సంకల్పం అల్లా యొక్క సంతృష్టి అనేది లేదు గనక వారిని నరకంలో ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళి అందులో పడివేయడం జరుగుతుంది ఇంకా మహాశివులారా నరక శిక్షకు కారణమయ్యే మరో పాపం విద్య ధర్మవిద్య అయినప్పటికీ నేర్చుకునేది అల్లాహ్ మరియు ప్రవక్త యొక్క మాటలు అయినప్పటికీ అవి నేర్చుకునే ఉద్దేశంలో కూడా స్వచ్ఛత అనేది లేకుంటే సంకల్పశుద్ధి లేకుంటే ఇహ్లాస్ లేకుంటే అది కూడా నరకానికి మనల్ని తీసుకెళ్తుంది ప్రవక్త మహానీయ మహమ్మద్ సలహు అలీ వసల్లం తెలిపారు లా తులబుల్ మాజా ఇబున హెబ్బాన్లోని హీఫ్ ప్రవక్త సలల్లాహు అలీ వసల్ తెలిపారు విద్య నేర్పడం గాని నేర్చుకోవడం గానీ పండితుల మీద మనం మన అహంకారాన్ని చూపాలన్న ఉద్దేశంతో లేదా అజ్ఞానుల ముందు మన పెద్దిరికం బడాయితనం చెలాయించుకోవాలని ఇంకా ఏ సమావేశంలో మనం కూర్చుంటాము అక్కడ మనదే నడవాలి అన్నట్లుగా ఇలాంటి దురుద్దేశాలతో మీరు ధర్మ విద్య నేర్చుకోకండి మన్ ఫలదాలిక్ ఎవరైతే ఇలాంటి దురుద్దేశాలతో నేర్చుకుంటారో ఫారు అన్నారు వారికి నరకం నరకం నరకాగ్ని నరకాగ్ని అని ప్రవత సలహా వారు హెచ్చరించారు ఇంకా మహాశివులారా నరక శిక్షకు కారణమయ్యే ఒక పాపం అల్లా మనకు ఏ ధర్మ జ్ఞానమైతే ప్రసాదించాడో ప్రజలలో మనం ధర్మ జ్ఞానులం అన్నటువంటి ఒక గుర్తింపు ఉందో మనం వారికి సరియైన విద్య నేర్పకుండా నిజమైన విషయాలను దాచి ఉంచి మరియు ఏ బోధనలైతే మనం చేస్తామో వాటికి వ్యతిరేకంగా మనం నడవడం ఇది కూడా మనల్ని నరక శిక్షకు కారణం చేస్తాయి ప్రవక్త సల్లల్లాహు అలైవసం మేరాజ్కు వెళ్ళిన రాత్రి కొందరిని చూశారు వారి యొక్క ముఖం ఇటువైపు నుండి మెడవరకు ఇటువైపు నుండి మెడవరకు కోయబడుతుంది కత్తెరలతో కత్తిరించడం జరుగుతుంది ఇలాంటి శిక్ష ఎందుకు జరుగుతుంది అని ప్రవక్త సల్ల అలైవసం ప్రశ్నించినప్పుడు మీ అనుచర సంఘంలోని జ్ఞానమున్నవారు ప్రజలకు చెప్పే మాటల ప్రకారం వారు ఆచరించేవారు కాదు ప్రజల్ని ఏ బోధనలైతే వారికి ఇచ్చేవారో దానికి వ్యతిరేకంగా వారు ఆచరించేవారు ఇక ధర్మజ్ఞానాన్ని దాచి ఉంచడం ప్రజలకు తెలియజేస్తే ప్రజలు మాకు వ్యతిరేకుల అయిపోతారో ఏమో ప్రజలలో ఉన్నటువంటి మా హోదా మా డిగ్నిటీ ఇది ఎక్కడ నాశనమైపోతుందో అన్నటువంటి భయాలతో ధర్మ విద్యను సత్య విషయాన్ని దాచి ఉంచడం అది కూడా నరక శిక్షకు గురి చేస్తుంది ఇన్నెల్లదీన ఎక్తుమూన మా అజలల్లాహో మిన కితాబ్ ఎవరైతే అల్లాహ్ అవతరించిన విషయాలను గ్రంథంలోనివి దాచిపెడతారు వైష్ఠరు నవి సమన ఫలీల మరియు ఈ ఆయతలకు బదులుగా కొంత ధనం కొంత ప్రపంచపు లాభాన్ని వారు కొనుక్కుంటారో ఉలాయిక మాయకులూ నఫీ బుతూని ఇల్లన్నార్ ఇలాంటి వారు ఆ అక్రమ సంపాదన ద్వారా ఏదైతే తింటున్నారో వాస్తవానికి వారు తమ కడుపులలో అగ్నిని నింపుతున్నారు అల్లాహు అక్బర్ నరక శిక్షకు గురి చేసే కారణాల్లో అల్లాహకు అవిధేయత చూపుట మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారికి అవిధేయత చూపి అల్లాహ తెలిపినటువంటి హద్దులను దాటివేయుటూలహునారా ఎవరైతే అల్లాహకు అవిధేయత చూపుతారో ప్రవక్త మహమ్మద్ సల్లహు అలీ వసల్లం వారికి వ్యతిరేకమైన మార్గంలో నడుస్తూ అల్లా యొక్క హద్దులను ఉల్లంఘిస్తారో అలాంటి వారిని అల్లాహ నరకంలో ప్రవేశింపజేస్తాడు ఇంకా మహాశివులారా ప్రజలను అల్లా ధర్మంలో చేరకుండా అడ్డుకోవడం ఇది కూడా మహాపాపం ఎవరైతే విశ్వాస పురుషులను మరియు స్త్రీలను వారి విశ్వాస కారణంగా పరీక్షలకు గురి చేస్తున్నారో వారిపై నానా రకాల కష్టాలు ఆపదలు మరియు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారో అలాంటి వారు గనక తోబా చేసుకోకుంటే పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకోకుంటే ఫలహం ఆదాబు జహన్నం వారికి నరక శిక్షలున్నాయి ఫలహం ఆదాబుల్ హరీక్ మరియు వారిని కాల్చడం జరుగుతుంది అగ్నిలో కాల్చబడే అటువంటి శిక్ష కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది ఇంకా నరక శిక్షకు కారణమయ్యే పాపాల్లో అల్లా ధర్మం అల్లా యొక్క మరియు ప్రవక్త మరియు ధర్మ విద్య అభ్యసించే వాళ్ళు ధర్మంపై నడిచే వాళ్ళు ధర్మం ప్రకారంగా ఆచరించేవారు ఇలాంటి వారందరి పట్ల ఎగతాళి చెయ్యడం వారిని పరిహసించడం ఇది కూడా మహాపాపం అలాంటి వారిని నరకంలో వేయడం జరుగుతుంది సూర్యనామ్ ఆయత నంబర్ డెబ్బైలో అల్లాహుతాలా ఈ విషయాన్ని తెలిపాడు ఎవరినైతే వారి యొక్క ధర్మం వారిని పరిహాసానికి ఆట వినోదాలకు మరియు ప్రపంచ వ్యామోహంలో పడవేసిందో అలాంటి వారిని వదిలేయండి ఆయత చివరిలో చెప్పడం జరిగింది ఉబ్సిలు బిమా కసబు లహు షరాబుం ఇలాంటి పరిహాసాల వల్ల వారు ఈ అవిశ్వాసానికి పాల్పడ్డారో దానికి మూలంగా వారికి త్రాగడానికి వేడి వేడి నీళ్లు ఇవ్వబడతాయి మరియు వారికి కఠినమైన శిక్ష ఉంది ఈ విధంగా మహాశివులారా కొన్ని పాప కార్యాల గురించి మనం తెలుసుకున్నాము ఏవైతే నరక శిక్షకు కారణమవుతాయో వాటన్నిటిని మనం అర్థం చేసుకొని వాటి నుండి దూరం ఉండే ప్రయత్నం చేయాలి అల్లా యొక్క దయ కలిగితే తర్వాయి భాగంలో మరికొన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అలాగే గుర్తుంచుకోండి ఈ శీర్షిక తర్వాత నరక శిక్ష నుండి మనల్ని కాపాడే సత్కార్యాలేమిటో అవి కూడా ఇన్షా అల్లా మనం తెలుసుకోబోనున్నాము అల్లావుతాలా ధర్మ జ్ఞానాన్ని మరింత మనం ఎక్కువగా నేర్చుకుంటూ ధర్మంపై స్థిరంగా నడిచే భాగ్యం ప్రసాదించి నరకం నుండి అల్లా మనందరినీ కాపాడుగాక